సర్వకృపాని ఎదుగు ప్రభ కృపగల తండ్రి మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడ సర్వాధికారి సార్వభౌముడమైన ఈస ఈక సాయంత్రకాల సమయం ముందు సన్నిధిలో కూర్చుని ప్రభాని వాక్యములను ప్రభ యొక్క స్వరంను విని విని ప్రభలంతరే మిమ్మల్ని మహిమ ఇచ్చినటువంటి ఇక సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా వేవేల దూతుల చేత పొగడబడుతున్న తండ్రి కెరూబుల సెరూబుల స్థుతి గానములు మీరు ఆశనవైన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అగ్నిజ్వాల లాంటి కన్నులు కలిగిన నా ఈ సాయంత్రకాలం అందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు దృష్టించండి ప్రతి ఒక్క హృదయంని మీరు తెరవండి ప్రభ ప్రతి ప్రతి నేతంని వెలిగించండి నాయన చెవులు గలవాడు వినుగా కానీ ప్రతి ఒక్కరి చెవులను కూడా మీరు వినిపించేయండి ఏసే మీరు మాట్లాడండి ప్రభ మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం నాయన మాతో మీరు మాట్లాడి మా మన చేయండి స్వస్థపరచండి ప్రభ నా తండ్రి ప్రతి విధము నా నీకే వందనాలు స్తోత్రములు ప్రతి బిడను దృష్టిస్తున్న దేవుడో ప్రతి అవసరం తీర్చే దేవుడో నీకు వందనాలు ఈ సాయంత్రకాల సమయం ముందు దూతుల సమూహంలో ప్రభన తండ్రి సన్నిధిలో ప్రభన ఈ కూడికలో మీరు దిగిరండి నాయన ప్రభ ప్రతి ఒక్క బిడను నా తను మీరు దర్శించండి ఎవరికి కావాల్సిన వాక్యు వారికి దయచేడు నాయన ప్రభ నా అక్కర్లు అన్ని ఎరిగిన దేవుడ ప్రభాని యొక్క నీతిని ప్రభాని యొక్క రాజ్యం వెతికే ఆయక యొక్క నా తండ్రి ప్రతి ఒక్క దర్శిస్తున్నందుకు మాట్లాడుతున్నందుకు ప్రభ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మా యొక్క విశ్వాసపులోతులోనికి మమ్మల్ని నిలబెడుతున్నందుకు పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అంతం వరకు సహించుటకు కావాల్సిన ఓర్పుని ప్రభ మీరే మాకు దయచ్చేయండి అనే విధేయటం మాకు దయచండి ప్రభ ఈ సాయంకాల సమయం ముందు ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి రానైన బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను ప్రభ రతిని ప్రత్యేకతగా దర్శించండి వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభ మీరు మీ యొక్క రెక్కల చాట్న మీ సిలువ చాట్న మరుగుపరుచుకోనండి మీ వాకులు మాకు ప్రభా మీ నోటి బోర ద్వారా మాట్లాడి వినిపించమని ఏసే శక్తిగలి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ జీవితాయా నన్ను నడిపించు మోయేసువా జీవిత నాదు నా దురిని ఇవ్వగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచాము కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్క నీ నీవే కదా నీవే కదా నన్ను కాపాడే దుర్గంబు నీవే కదా నీదు వాక్యంబు సత్యం వేగా నాకు నిరతంబే జీవం వేగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా నేను పయనించు మార్గం బిగా నన్ను నడిపించు మోయేసువా జీవితాయా చలో నాదు గురి నీ నీకు సాటి ఎవరు వేసువా నీవు నడిచా కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నాకు నిరతంబూ మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమే త్రి నీ గానమే నీ గానమే నాకు నీ సర్వస్వము నీదు నామంబే ఆదారము నాకు నిం స్ంతు నాకుడనీ నిం స్ంతు జీవిత యాత్రలో నాదు గురినీగా నీకు సాతీ అవను వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసు నా దురుదయం భూమి దివ్య సదనం వెగాం సదనం వెగా నీరు చేయు ముదమారగ ముదారిగా నాదు హృదయము లెక్కింతుడా నీదు ఉపకారములు వేసువా వీటి కొరకేమి చెల్లింతును నా దుస్తులందుకోవా వీటి కొరకేమి చెల్లించును నాదు కో స్థుత్తులందుకోయస జీవిత యాచలో నాదు గురి నీ నీకు సాతి అవ్వరు వేసవా నీవు నడిచావు కేరటాలపై నన్ను నడిపించు నోయేస నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసు అని ప్రైజ్ ఉంటాడాక ప్రైజ్ మహా కృపా కణికరం గల దేవా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభు మా రక్షకుడవు మా విమోచకుడు అయ్యున్న తండ్రి పరలోకమందున్న తండ్రి దేవ యస్సు ప్రభ వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులనైనా స్తోత్రములు తండ్రి ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభ నీ పాదాల యకు మేము వచ్చినాం ప్రభ తండ్రి మీరు వాకిందార ప్రభనైనా తండ్రి మీ నోటి వాక్ ద్వారా మాతో మాట్లాడండి మా స్వనీతిని నా స్వబుద్ధిని మీరు తొలగించండి నా ప్రవర్తన అంతటేందు తండ్రి నీ అధికారానికి నేను లోపరుచుకుంటున్నాను ప్రభ నా స్థానంలో నువ్వు వాక్యాన్ని ఉపదేశించి అందరితో మాట్లాడమని వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు తండ్రి సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండలాగిన మీరు సహాయం దయచండి ఆ రీతిగా నీ యొక్క తండ్రి మాకు వినిపింపజేయమని ఏస్తు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సంఖ్యాకాండము సంఖ్యాకాండంలో పన్నెండో అధ్యాయము ఒకటో వచనము సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచనము మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండేను కనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోణులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోసే చేత సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము రెండో వచనంలో వారు మోసే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా కాబట్టి ఈ యొక్క మిర్యాము వీళ్ళు మోసేకి విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి కారణం ఏంటంటే మోషే ఈ యొక్క కూచు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు అన్న ఒక కారణాన్ని బట్టి ఈ మిరియాము అహరోణులు ఏం చేస్తున్నారంటే మోసకి విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే వీళ్ళు దేవుడు మోసే చేతనే పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని వీళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పుకునగా యహోవా ఆ మాట విను కాబట్టి మనం పలికే ప్రతి మాట మనం చెప్పే ప్రతి మాట దేవుడు వినేవాడు మనం దేవునికి విరోధంగా ఏది మాట్లాడినా మనం ఏది తలంచినా ఆ రీతిగా ఏది దేవుని పట్ల మనం కనబరిచేది ఎందుకంటే మన దేవునికి సమస్తము తీటగా కనపడుతుంది కాబట్టి మోసే ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి కాబట్టి చూడండి అలాంటి మోసే పట్ల ఆయనకు వ్యతిరేకంగా విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ మాటలు ఎవరుంటున్నారు దేవుడు వింటున్నాడు జీవం కలిగిన దేవుడు యహోవా ఆ మాట వినను మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు సాక్ష్యమిస్తుంది ఎవరు జీవం కలిగిన దేవుడు ఎందుకంటే న్యాయం తీర్చేవాడు ఆయనే మంచి చెడులు తెలియజేసేవాడు ఆయనే దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగా సమస్తము న్యాయబద్ధంగా తీర్పించేవాడు నీతి న్యాయములు జరిగించే దేవుడు కాబట్టి మన దేవుడే సమస్తము చేయగలడు కాబట్టి ఈ మోషే గురించి అతను మిక్కిలి సాత్వికుడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో కాబట్టి ఎంతో మంది జనులు ఉన్నారు వాళ్ళందరిలో మోషే ఒక్కడే సాత్వికుడు మన తెలుసు మన ప్రభు కూడా నేను సాత్వికుడును దీన కలిగిన వాడును అని చెప్పి కాబట్టి ఎందుకు దేవుడు తాను ఏర్పరచుకున్న సేవకుడైన మోసే గురించి సాక్ష్యం వీళ్ళు ఆయనకు విరోధంగా ఆయన పట్ల ఈ చూడండి మిరియాము అహరోణులు ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు విరోధంగా మోసే పట్ల వాళ్ళు తలంపులు ఆలోచనలతో కలిగి ఉన్నారు కాబట్టి చూడండి దేవుడు సాక్ష్యమిస్తాడు తాను ఏర్పరచుకున్న సేవకుడైన మోసే గురించి అతను భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు మనం చూస్తే ఏబు వంటి భూమి మీద ఒకడును లేడు చెడుతనాన్ని అసహించుకున్న కూడా దేవుడు సాక్షమిస్తాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడు అలా వారి మాట విన్నాడో వెంటనే యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రమ్మని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చను ఆ ముగ్గురు రాగా యహోవ మేఘస్థంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును వద్ద నిలిచి అహరోను మిరియాలను పిలిచెను కాబట్టి ఎందుకు దేవుడు వెంటనే ఆయన స్పందిస్తోండు అంటే దేవుడు కూడా మోసకి విరోధంగా మాట్లాడే మాటను ఆయన గ్రహించిండు కాబట్టి ఆయన ఒప్పుకోలేకపోయింది తన సేవకుడైన మోస పట్ల వీళ్ళు విరోధంగా మాట్లాడే యొక్క తత్వాన్ని బట్టి కాబట్టి వెంటనే దేవుడు వాళ్ళకి తెలియజేస్తుండు మోస యొక్క ఉద్దేశాన్ని దేవుని పట్ల ఏందని కాబట్టి వాళ్ళని పిలుస్తుండే దేవుడు వాళ్ళ ముగ్గురిని కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారో వారిద్దరూ లాగా ఆయన నా మాటలు వినుడి అంటున్నాడు దేవుడు వాళ్ళు అన్నారు కదా మోసే చేతనే యుహోవా పలికించనా ఆయన మా చేతను పలికించను కదా అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళలో వాళ్ళు ఆలోచించినారో ఎప్పుడైతే ఆ రీతిగా వాళ్ళ హృదయంలో ఆ యొక్క కలిగిందో వెంటనే దేవుడు ఆ మాట విన్న వెంటనే ఆయన ఏం చేశాడు మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంత మాత్రమే కాదు వాళ్ళని దేవుడు ఇక్కడికి పిలిచాడు యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరికి చూడండి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నా మాట మీ వినుడి మీలో ప్రవక్త యుండిన ఎడల యహోవనగు నేను దర్శనమిచ్చి కాబట్టి మీలో ఎవరైనా ప్రవక్త ఉండిన ఎడల కాబట్టి యుహోవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు దేవుడు ఒప్పుకోలేకపోయాడు మోషే పట్ల విరోధంగా మాట్లాడే ఎందుకంటే మోషే దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని దేవుడు తన స్వజనుల పట్ల తన ప్రజల పట్ల కలిగిన ఆలోచనన్ని ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తి ఆ రీతిగా ప్రయాసపడుతున్న వ్యక్తికి విరోధంగా మాట్లాడితే దేవుడు సహించలేకపోయాడు కాబట్టి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలా కాబట్టి దేవుడు వాళ్ళ మాట విని వెంటనే వాళ్ళని పిలిచిండు ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర పిలిచి దేవుడు మాట్లాడుతుండూ మీరు నా మాటలు వినుడి మీరు అన్నారు కాబట్టి మోసే చేతనే దేవుడు పలికించిన ఆయన మా చేతను పలికించలేదా అని మీరు గ్రహి అన్నారు కాబట్టి దేవుడు చెప్తుంది మీలో ఎవనైనా ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి అతడు కలలో నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు ఎందుకంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు చూడండి ఈ సాక్ష్యం ఇస్తుంది ఎవరు ఎవరైతే తన సేవకు ఏర్పరచుకున్నాడో దేవుడే మోసే పట్ల సాక్ష్యం ఇస్తుంది ఈ సాక్ష్యము నమ్మదగింది కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ పట్ల మనం విరోధంగా మాట్లాడితే దేవుని కోపము వాళ్ళు ఎవరైనా గాని వారి మీద రగులుకుంటది ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చండు వీళ్ళు మోసని లోపం వెతికి ఈ రీతిగా వీళ్ళు విరోధంగా వాళ్ళు ఆలోచిస్తేనే ఆ రీతిగా వాళ్ళు తలంచితేనే దేవుడు ఒప్పుకోలేకపోయిండు వెంటనే స్పందించండి భూమి మీద వారందరిలో మోసే సాత్వికుడు మీలో ఎవరైనా ప్రభక్తుంటే నన్ను తెలుసుకోవాలా కాబట్టి నేను దర్శని రీతిగా కలల రీతిగా ఉంటా కానీ నా సేవకుడు మోషే అట్టివాడు కాదంటాడు ఎందుకు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి ఈ నమ్మకమైన పరిచర్య నమ్మకమైన సేవ దేవుడు కలిగిన ఉద్దేశము దేవుని కలిగిన చిత్తము మోషే నెరవేర్చినాడు కాబట్టే దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగిండు చూడండి ఈ సాక్ష్యము నమ్మదగినది కానీ ఈ ఇల్లు ఏం చేస్తున్నారు మోసేకి విరోధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఎవరికీ విరోధంగా మాట్లాడద్దు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ప్రణాళికగా ఉన్నవాళ్ళు ఆ రీతిగా ప్రభువు పట్ల ప్రయాస మనం విరోధంగా మాట్లాడితే దేవుడు సహించడు దేవుడు వింటడు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ పట్ల తద్వారా దేవుని కోపం నీ మీద రగులుకుంటే నువ్వు ఏ పాటి పర్వతాలు కొండలు ఏవి ఆయన కోపానికి అవి తాళలేకపోతుంటే నరుడు ఏ పాటి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఈ రీతిగా మోసే పట్ల వాళ్ళు విరోధంగా మాట్లాడిన మాట దేవుడు సహించలేకపోయింది కాబట్టి మన కళ్ళకు కనిపించిన ప్రకారంగా మనం ఎవరికి మాట్లాడద్దు వాళ్ళ ప్రయాసం ఏంది వాళ్ళేంది అది ప్రభువుల రూఢీ పరచుకుంటేనే మనం ఒకరి పట్ల విరోధంగా మాట్లాడాలి కాబట్టి ఎప్పుడైతే దేవుడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును సహజంగా మాట్లాడాలంటే దర్శన రీతిగా మాట్లాడాలా కళల రీతిగా నన్ను తెలుసుకోవడానికి నేను మాట్లాడతా కానీ మోసేతో అది అవసరం లేదని ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను చూడు దేవుడు వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు వాళ్ళు మోసే పట్ల ఉన్న ఆలోచన తలంపు దేవుడు అంగీకరించలేకపోయినా కాబట్టి చూడండి నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడలేదని చెప్పండి మోస ఎవరు దేవుని ప్రతినిధి మధ్యవర్తి దేవుని దగ్గర సమాచారాన్ని తీసుకొచ్చి దేవుడు కలిగిన ఉద్దేశాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని గ్రహించి అది బయలుపరిచే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి మీరెందుకు మీరు భయపడలేదు మీరెందుకు అతనికి విరోధంగా మాట్లాడుతున్నారు నేను సహించలేను కదా అరీతిగా ఉంటే కాబట్టి ఎవరైనా కానీ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు చూడండి దేవుడు చిత్తం ప్రకారంగా వెళ్ళేవాళ్ళు అరీతిగా ప్రయాసపడే వాళ్ళ పట్ల మనము తల దూరిస్తే అది నీకు బహు డేంజర్ అన్నట్టు ఎందుకంటే నీకేమీ తెలియదు నువ్వెట్లా ఎదుటి వారి పట్ల చెప్పగలవు ఈరోజు మనుషులు అట్లా ఉన్నారు ఏమీ తెలియదు తలా తెలియదు తోకా తెలియదు కానీ జడ్జిమెంట్ ఇచ్చేవారిలాగా ఉన్నారు కాబట్టి నువ్వు ఏ పాటి వాడివి పరుని సేవనకు పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వేవాడి అని రోమపత్రికలో దేవుడు అనలేదా వీళ్ళు ఏం చేస్తున్నారు మోసేకి తీర్పిస్తున్నారు మోసేకి విరోధంగా మాట్లాడుతున్నారు చెప్పండి పరుని సేవనకు తీర్పు తీర్చుటకు నీవెవడు అతడు పడి ఉండుటైనా నిలిచి అది నా పని అన్నాడు దేవుడు కాబట్టి మనం ఎవరికి విరోధంగా మాట్లాడదు ఎవరి పట్ల మనము అది వాళ్ళు దేవుని ప్రకారంగా వెళ్ళేదైతే మనం తొందరపడి వాళ్ళ పట్ల మాట్లాడితే అది నీకే మాత్రము అది మేలుకరం కాదు కాబట్టి దేవుడు అంటే మీరు ఎలా మోసేకి భయపడలేదు ఎహోవ కోపము వారి మీద రగులు ఆయన వెళ్ళిపోయను దేవుని కోపము రగులుకుంటే ఏమవుతాం మనం కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు దేవుని ప్రకారంగా ఉన్న తర్వాత మనం విరోధంగా మాట్లాడొద్దని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడే మోసే పట్ల సాక్ష్యమిస్తున్నాడు ఇల్లంతటిలో నమ్మకమైన అతనితోనే ముఖాముఖిగా మాట్లాడగలను అంతగా నా పట్ల ఇష్టడుగా నాకున్నాడు మోసే నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు నేను ఇచ్చిన పరిచర్యలో నా పట్ల నమ్మకమైన పరిచారకుడిగా తనున్నాడు కాబట్టి మీరెలా ఆయన పట్ల దుర్మార్గంగా విరోధంగా ఆయన పట్ల మీరు ఆలోచిస్తారు మీరు ఎలా ఆ రీతిగా మోసే పట్ల సనుగుతురు ఇది సనగడమే కదా కాబట్టి మనం ఎవరుమైనా వల్లి పరిచర్ ఏదైనా గాని ఎదుటి వారి పట్ల మనం తీర్పరము కాదు ఎందుకంటే వాణ్ణి వాణ్ణి క్రియల ఫలము చొప్పున ప్రతి దేవుడు ఇచ్చిన సిద్ధపరిజీతం ఉంటుంది కాబట్టి పరిచర్యలు దేవుడు నానా విధాలుగా పెట్టాడు కాబట్టి నీ పరిచర్య నాకుండకపోవచ్చు నేను చేసే పరిచర్ నీకుండద్దు కాబట్టి నీకు పని నీకు పరిచర్య దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా దేవుడు అదే చెప్పిండు ఒకనికి ఐదు తలాంతలు ఇచ్చిండు ఒకడికి రెండు తలాంతలు ఇచ్చిండు ఒకనికి ఒకటి తలాంతే ఇచ్చిండు వాణి వాని సామర్థ్యం చొప్పున ఇచ్చిండు దేవుడు కాబట్టి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే అని చెప్పిండు కృపావరాలు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒకటే అని చెప్పిండు కాబట్టి కొందరిని అపోస్తులు గాను ప్రవక్తలు గాను ఉపదేశకులు పెట్టుకున్నాడు కాబట్టి ఎవరికి ఇచ్చిన రోలు ఎవరికి ఇచ్చిన పని ఎవరికి అప్పగిచ్చిన పరిచర్యలు నువ్వు ఎంత మట్టుకు నమ్మకమైన వాడిగా ఉన్నావు నీకిచ్చిన పని ఎంత మట్టుకు నువ్వు తుదముట్టించేలాగా ప్రయాసపడుతున్నావు నీకిచ్చిన యొక్క కృపావలాలను నువ్వు ఎంత మటుకు ప్రజ్వలింప చేసుకొని వెళ్తున్నావు బుద్ధి చెప్పేవాడి దగ్గరికి వచ్చి విశ్వాసం చెప్పేవాడు నువ్వు ఎందుకట్లా బుద్ధి చెప్తున్నావంటే ఈ చెప్పే అతనికి లేదన్నట్టు బుద్ధి కాబట్టి ఎందుకు దేవుడి ఇట్లా మాట్లాడుతుండే ప్రతి ఒక్కరికి దేవుడి పట్ల మనుషుల పట్ల ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది కొందరిని హెచ్చరించే వారిగా దేవుడు పెట్టిండు కొందరిని బుద్ధి చెప్పేవారిగా పెట్టిండు కొంతమందిని ఆదరణకరంగా పెట్టిండు కాబట్టి ఎవరు ఎలా అయితే దేవుడు పనిచ్చిండో పరిచరించండు వారు దేవుని పట్ల ఎలా నమ్మకమైన వారిగా పోతున్నారో అది దేవుడికి మోసాకి తెలుసు కాబట్టి మోసాకి విరోధంగా మాట్లాడితే దేవుడు ఇక్కడ సహించలేకపోయింది ఆయనకు విరోధంగా మాట్లాడిన దాన్ని దేవుడు అంగీకరించలేకపోయిండు కాబట్టి వెంటనే దేవుడు స్పందించండి ఆయన చూడండి మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొద్ద ద్వారము నిలిచి అహరోను మిర్యానులను పిలిచి వారిద్దరు ఎప్పుడైతే వచ్చిండ్రో అప్పుడు దేవుడు చెప్తాడు నా మాటలు వినుడి మీలో ప్రవర్త ఉండిన ఎడల యహోవనకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకునినట్లు కలలో అతనితో మాట్లాడుతును కానీ నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన చెప్పండి క్రీస్తు యేసు పిలుపునకు కలుగు ఉన్నతమైన బహుమానం అంటే కాబట్టి ఎవరి ప్రయాసము దేవుని పట్ల దేవుడు అప్పగించిన పని పట్ల పరిచర్య పట్ల ఆ రీతిగానే వెళ్తారు కాబట్టి ఎదుటి మనము బోధలో చూపించాల వాక్యంలో భేదం ఉంటే చూపించాలా మనం గ్రహించాల్సింది మనము చెప్పాల్సింది వాళ్ళ బోధ అది ప్రభుకి అనుకూలమైన బోధ కాకపోతే నువ్వు అడగాలి అది అనుకూలమైన బోధ అయితే మధ్యలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎందుకంటే అది దేవునికి విరోధంగా నిలబడినట్టయితుంది కాబట్టి మోసే గురించి దేవుడు గొప్పగా సాక్ష్యమిస్తాడు నా సేవకుడైన మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన చూడండి దేవుడు ఈ యొక్క సాక్ష్యము నమ్మకమైన వాడు అన్న ఈ లోకంలో మనం పొందుకోవడానికి ఈ సాక్ష్యము ఈ లోకంలో దేవుని పట్ల మనం ప్రయాసపడితేనే ఆ రీతిగా దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకమైన వాడిగా మనం దాన్ని తొదముట్టిస్తేనే ఆయన చిత్తాన్ని గ్రహించి నెరవేరిస్తేనే ఈ బహుమానం అన్నట్టు ఈ గొప్ప కీర్తి అన్నట్టు అంతే తప్ప మనుషులు మన గురించి ఎంత ఆర్పాటంగా చెప్పినా ఎంత గొప్పగా చెప్పుకున్నా దేవుడు అన్నాడు వారు ఫలము పొంది ఉన్నారు అన్నాడు ఇక్కడే ఇంకా పరలోకంలో ఏం లేదన్నట్టు కాబట్టి చూడండి దేవుడు ఇంత గొప్ప దేవుడు చూడస్తే మనకు ఎబ్రి పత్రికలో ఎప్రి పత్రికలో పదకొండు అధ్యాయం ఇరవై మూడవచనంలో మూషే పుట్టినప్పుడు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా మూడు మాసములో అతనిని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చూడండి ఐగుప్తులో ఆయన ఎలా ఉన్నాడు ఒక రాణి ఆమె రాజు కదా రాణి రాణి కుమార్తె కుమారుడు మోషే ఎంత ఉన్నతమైన స్థానం చూడండి ఐగుప్తు దనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఎవరన్నట్లా ఎంచుకోగలుగుతారా మనం చూస్తే యేసుప్రభు కూడా ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని అంత ఉన్నతమైన దేవుడు అంత గొప్పవాడు బలవంతుడు అధిక శక్తి కలిగిన దేవుడు ఎవరు సమీపించరని తేజస్సులో ఉన్న దేవుడు తన ఔన్నత్యాన్ని తన గొప్పతనాన్ని తన మహిమను అంత విడిచి ఎంత సాత్వికుడు ఎంత దీన కలిగి జీవించండు యేసుప్రభు నక్కలో బొరియలు నివాసం ఉండడానికైనా స్థలం ఉంది కానీ మన ప్రభుకి స్థలం లేదు కదా ఇంత విశాలమైన ఇంత సృష్టిలో ఆయన నోటి వాక్ ద్వారా కలిగిన సృష్టిలో ఆయనకి స్థలం లేదు ఆయన ఎంత సాత్వికుడు దీన కలిగిన దేవుడు ఆ శిష్యులు ఏ పాటి వాళ్ళు వాళ్ళ పాదాలు గడగడానికి అదే కదా మన ప్రభులో ఉన్న గుణమే మోసలో చూస్తున్నాం ఆయన కూడా సాత్వికుడు ఇక్కడ ఐగుప్తు ధనం ఒక రాజుగా వెలగొచ్చు గొప్పవాడిగా మనకెంతో ఆ రాజుగా కాబట్టి ఎన్నో ఆయనకు ఉంటాయి వాటిల్లో ఏటిలో అనుకోలేదు మోషే దానిలో ఆనందం లేదు దానిలో సంతోషం లేదు కాబట్టి ఐగుప్త ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చెప్పండి ఎవరన్నా నిందలు అనుభవించడము అది నాకు గొప్ప భాగ్యం ఒక రాజుగా ఉండి బాల్యం నుండి రాజరికంలో పెరిగి రాజభోగాలు అనుభవించి నిందలు అనుభవించాలని ఎవరు అనుకుంటారు చెప్పండి మోసే మనస్తత్వము మోషే యొక్క దేవుని పట్ల ఇలా ఉంది కాబట్టి దేవుడు మోషే పట్ల వాళ్ళు విరోధంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోలేకపోయాడు దేవుడు సాక్ష్యం ఇచ్చినాక మనం ఎవరుము అంటే దేవునికన్నా గొప్ప జ్ఞానులమా దేవునికన్నా మనకు అన్నీ తెలుసా మనిషి అట్లా ఫీల్ అయితే ఏమవుతాడు విర్ర అన్నట్టు కాబట్టి మనం ఎందులో కూడా జ్ఞానవంతులం కాదు జ్ఞానవంతుడు అనంత జ్ఞాని దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అక్కడే మనుషులకు జ్ఞానం ఇచ్చేవాడు తెలివినిచ్చేవాడు బుద్ధినిచ్చేవాడు శక్తినిచ్చినవాడు కృపనిచ్చినవాడు బలపరచువాడు తోడై ఉండి నడిపించువాడు సమస్తము సమకూర్చి మేలుకై జరిగించగలిగిన దేవుడు నమ్మడం నీవలనైతే సమస్తము సాధ్యం చేయగలిగేవాడు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఆయననే మోసే పట్ల సాక్ష్యం ఇచ్చేడు ఈరోజు మోసేకి విరోధంగా ఆయనను మనం ఎట్లా మాట్లాడతాం కాబట్టి దేవుడు చెప్తుండడు మోసే స్వభావం ఎలా ఉంది మోషే యొక్క హృదయస్థితి అంటారు దీన్ని ఇలాంటి ఉద్దేశం కలిగిన వాళ్ళ యొక్క హృదయ స్థితి అన్నట్టు ఆయన అన్నాడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే నేను ధనవంతుణ్ణి రాజుని ఐగుప్తు రాజుని నేను రాజరేకంలో ఉన్నవాడిని దీనికన్నా ఈ యొక్క సుఖభోగాలు అంటారు యోగ భోగాలు అంటారు రాజుగా ఉంటే ఎన్ని సుఖభోగాలు రాజయోగాలు ఉంటాయి వాటిలో వేటిలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట అంటే ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచండు ఎందుకు దేవుడు ఉట్టిగా మోషే నమ్మకమైన నా ఇల్లంతటిలో అన్ల దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచిండు మనం చూస్తే పావుల గురించి కూడా చూస్తాం అంటే మోసే యొక్క హృదయ స్థితి మోసే యొక్క మనస్సు మోసే కలిగిన దాన్నేమంటారు ఆ ప్రేరేపణ ఆ సమర్పణ ఎట్లా ఉంది మనలో ఎక్కడుంది ఇలాంటి ప్రేరేపన అలాంటి సమర్పణ అలాంటి ప్రయాసము అలాంటి హృదయ స్థితి మనసు స్థితి మనకి ఎక్కడుంది మనల్ని ఒకడు చిన్న మాట అంటే నిందిస్తే నీలో తప్పుందంటేనే వెంటనే స్పందించలేవు మన హృదయం నొచ్చుకోదు నీలో తప్పుంటేనే నువ్వు నొచ్చుకోలేవు ఒప్పుకోలేవు ఇక నీ పట్ల నిందలు మొపితే నువ్వు ఎట్లా కాబట్టి దేవుడు చెప్తున్నాడు అతని అతని క్రమాన్ని దేవుడు చెప్తున్నాడు అతని యొక్క స్థితిని దేవుడు చెప్తున్నాడు అతనికి విరోధంగా మాట్లాడితేనే దేవుడు అంగీకరించలేకపోయాడు కోపము దేవుని కోపము వచ్చి వాళ్ళ మీద రగులుకుంది తర్వాత ఏమైంది అక్కడి కింద ఉంటది కాబట్టి దేవుడు చెప్తున్నాడు అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచీ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పు ఏలయనగా అతడు ప్రతిఫలముగా గలగబోవు బహుమానము దృష్టించను దేని మీద కలగబోవు బహుమానమందు దృష్టించను ఏందా బహుమానం అది దేవుడి నుంచి కలిగే బహుమానం కదా నమ్మకమైన గృహ నిర్వాహకుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అది చాలా మోక్ష జీవితం ధన్యమవడానికి తన జీవితం ఇంకంతకన్నా తనకేముంటది తన పోలికలో తన స్వరూపంలో మనిషిని నిర్మించిన దేవుడు మోషేని ఒక దేవుడు లాగా అంత గొప్ప ఆధిక్యత అంత గొప్ప విధానం దేవుడు మోసకి ఇస్తే కూడా అట్లనే ప్రయాసపడ్డాడు కాబట్టి తను ఈ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అల్పకాల భాగ సుఖభోగాలు అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో నేను శ్రమ పడితే నాకు మేలు అనుకున్నాడు చెప్పండి అది మనం మేలు అనుకుంటామా దేవుని పట్ల మన జీవితంలో మనకి మనం తప్పిదం చేసి నిర్లక్ష్యంగా ఉండి వచ్చే కష్టాలనే మనం తట్టుకోలేకపోతున్నాము ఇక దేవుని నిమిత్తం వచ్చే కష్టాలకి బాధలకి శ్రమలు వస్తే మన విశ్వాసం ఎక్కడ ఉంటుంది చూడండి అంత గొప్ప ధన్యత ఆధిక్యత మోస పొందుకున్నాడు కాబట్టి మోస హృదయ స్థితి మోస యొక్క సమర్పణ దేవుని పట్ల తను ఒకటే దృష్టి పెట్టిండు నేను ఏదైతే ఇలా ప్రయాసపడుతున్నానో దానికి ప్రతిఫలముగా కలగబోహ బహుమానం మీద దృష్టి పెట్టిండు మనం చూస్తే పౌలు కూడా అంతే కాబట్టి చూడండి దృష్టి పెట్టను కాబట్టి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై వచ్చనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఎవరు పేతురు ఆ యొక్క యోగాను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని నడవలేని వాడు కుంటివాడైన ఆ వ్యక్తిని ఎప్పుడైతే వాళ్ళు స్వస్థపరిచినారో తర్వాత వాళ్ళకి శ్రమ కలిగింది తర్వాత దేవుడు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏమైనా చెప్పండి ఇది దేవుని ప్రజల కొరకు శ్రమ కదా చూడండి మోస యొక్క స్వభావం ఎలా ఉందో ఇక్కడ అపోస్తులుడైన పేతురు యోహను స్వభావం కూడా అట్లనే ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు ఏసు పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామమ కొరకు ఏ నామము కొరకు ఏసు క్రీస్తు నామ కొరకు మోషే కూడా అంతే దేవుని ప్రజల కొరకు దేవుని ప్రజల యొక్క మేలు కొరకు వాళ్ళతో శ్రమలు నాకు మేలు అనుకున్నాడు రాజకుమారుణ్ణి రాజకుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించడం కన్నా రాజకుమారులాగా అనిపించుకోవడం ఉండి సుఖభోగాలు అనుభవించడం క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దేవుని ప్రజలతో శ్రమ గొప్ప మేలు ఇక్కడ చూస్తే పేతు యూహో అని కూడా అలానే కనిపిస్తున్నారు మేము కొట్టించుకున్నా కాబట్టి ఆ నామము కొరకు ఏ నామం కొరకు ఏస్తు క్రీస్తు కొరకు మేము కొట్టించుకున్నా ఆ నామంలో మేము నిందల పాలైన జనులందరూ మమ్మల్ని దూషించినా ద్వేషించిన మా పట్ల ఏమైనా జరిగించినా మేము మాత్రము ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ యుద్ధ నుండి వెళ్ళిపోయారు చూడండి దేవుని ప్రజలతో శ్రమ వచ్చినా మేలు అనుకున్నాడు కాబట్టి మోసే సంతోషించాడు దేవుని కొరకు ఏసు నామము కొరకు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సువార్త గురించి మేము కొట్టించుకున్నా ఆ నామంలో మేము నిందలపాలైనా ఆ నామంలో మాకు ఏమైనా ఆటంకాలు రాని ఏమైనా జరగని మేము దానికి పాత్రులము ఎందుకంటే దానికి ప్రతిఫలం ఒక బహుమానం ఉంటుంది పుట్టిగా పడతలేదు వీళ్ళు ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు జీతమిస్తాడు ఆయన సిద్ధపరిచింది వీళ్ళు నామం కొరకు మేము కొట్టించుకున్నా ఈ నామం కొరకు మేము అవమానాల పాలైన దానికి మేము పాత్రులమే దానికి మేము అర్హులమే ఒకవేళ అలాంటి బాధలు వచ్చినా మేము సంతోషిస్తామే తప్ప దుఃఖపడం చూడండి ఈ తీర్మానము మనం చూస్తే అపోస్తుల్లో ఉంది వీళ్ళంతా ఒకటే దేవుని నామం కొరకు దానికి ప్రతి కలగబోవు బహుమానం కొరకు వీళ్ళు దృష్టి పెట్టిండరు అదే మోసలో కనిపిస్తుంది అదే అపోస్తుడైన పేతులు యోహంలో కూడా కనిపిస్తుంది మనలో కనిపించాలా లేదా పుట్టిగా మన గురించి మనం ఎంత గొప్ప చెప్పుకుంటే ఏం దేవుడు సాక్ష్యం ఇవ్వాలా ఆ సాక్ష్యమే నమ్మదగిన ఈ లోకంలో మన గురించి మనం ఎంత గొప్ప చెప్పుకున్నా మన గురించి ఎవరు ఎంత గొప్ప చెప్పుకున్నా ఈ లోకంలో చెప్పుకుంటారు కదా ఆయా మీటింగ్స్ లో పిలిపించుకొని ఆ యొక్క గురించి గొప్పగా కాబట్టి ఈ లోకంలో మనుషులు చూడాలా దేవుడు నన్ను మెచ్చుకుంటున్నా లేదా నేను ప్రభు పట్ల పడుతున్న ప్రయాసము అది దేవునికి అంగీకారంగా ఉందా లేదా కాబట్టి నేను ఎలా ఉన్నాను కాబట్టి దేవుడు మాట్లాడుతుంది దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు ప్రూవ్డ్ అన్నట్టు తండ్రి వాళ్ళని వాళ్ళని గురించి సాక్ష్యం ఇచ్చండి వాళ్ళ పట్ల మనం విరోధంగా మాట్లాడితేను దేవుడు సాక్ష్యం ఇచ్చినాక అదే అంటాడు పేతురితోటి ఆయన ఆకలవుతూ నిద్ద మీద వెళ్ళినప్పుడు ఆకాశం తెరవబడటము ఒక దుపట్లో నానా విధములైనవి కనపడటము ఇవి నిషిద్ధమైనవి ప్రభు అంటే దేవుడు ఏమంటాడు నేను పరిశుద్ధపరిచినది నువ్వు ఎట్లా నిషిద్ధమైనది అంట నేను దీన్ని ప్రూవ్ చేసి ఇది అంగీకరిస్తూ ఆమోదిస్తే ఇది నిషిద్ధమైనది ఎందుకంటావు తీసుకోడు మరలా వస్తా తీసుకోడు తనకి ఏమ అర్థం కాదు అది ఏంది ఆ దర్శనం ఏంది ఏందనేది ఎప్పుడు అర్థమవుతుంది కొన్నేళ్ళు ఇంటికి పోయి ఎప్పుడైతే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన పక్షపాతి కాడు ఎందుకు దేవుడు ఏం చేసేడు ఈ లోకంలో ఉన్నది ఏది నిషిద్ధమైనది కాదు అని ఎప్పుడైతే దేవుడు పేతరికి అప్పుడు వస్తుంది వివేచన అప్పుడు దాకా ఆ దర్శనం అర్థం కాదు దాని భావం అర్థం కాదు కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ పట్ల మనం విరోధంగా మాట్లాడితే దేవుని కోపం రగులుకుంటది ఆ వ్యక్తి ఎవరైనా ఎంత తోడైనా కానీ దేవుడు సహించడన్నట్టు ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టలు నమ్మకమైన వాళ్ళు ఎంతో ప్రయాసపడిన వాళ్ళు ఎంతగో త్యాగం చేసుకున్న వాళ్ళు ఎంతగో సమర్పణతో విధేయతతో దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఎన్నో ఆటంకాలు కష్టాలు వాటి అన్నిటిని ఎదిరించి నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ ప్రయాసాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చాడు అలాంటి వారి పట్ల మనం విరోధంగా మాట్లాడితే దేవుడు సాక్ష్యం ఇచ్చినాక ఆ సాక్ష్యము అది ప్రూవ్డ్ అన్నట్టు మధ్యలో మనం లోపాలు వెతికే వారిలాగా ఉంటూ వాళ్ళని కించపరిచేలాగా చెప్పేవారిగా ఉంటూ అలా మనం ప్రకటిస్తే దేవుడు వినే దేవుడు నువ్వు చెప్పే మాటలు వినే దేవుడు నువ్వెంతటి వాడివైనా ఎవరివైనా ఆయన సహించడన్నట్టు ఎందుకంటే నేను సాక్ష్యం ఇచ్చినాక నేను వాళ్ళని ఆమోదించినాక వాళ్ళు నాకు అంగీకారంగా ఉన్నారు అని నేను వాళ్ళ పట్ల ప్రూవ్ చేసినాక నువ్వెట్లా నాకు విరోధంగా వాళ్ళ పట్ల మాట్లాడతావు నువ్వు నా పట్ల ఎట్లా వాళ్ళ పట్ల విరోధంగా మాట్లాడతావు కాబట్టి ఇక్కడ పేతృయోగను కూడా అదే అలంచుతున్నారు ఆ నామము కొరకు ఏసుక్రీస్తు నామ కొరకు మేము ఎంత అవమానం పొందుటకైనా మేము సంతోషిస్తాము ఎన్ని కొట్టించుకుంటాము ఎన్ని సార్లైనా నిందల పాలవుతాము మేము గాయపడినా బాధపడినా మేము మాత్రము సంతోషిస్తామే తప్ప మేము దుఃఖపడము ఇది మాకు మహానందము అనుకున్నారు కాబట్టి అపస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై రెండో వచనంలో ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించు ఏసే క్రీస్తని ప్రకటించు కాబట్టి ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వాళ్ళు సమర్థించుకోలేదన్నట్టు మన జీవితాలన్నీ సమర్థించుకునే జీవితాలు అన్నట్టు పోని సమర్థించుకున్నాక దేవుడు చెబితే అంగీకరిస్తామా అంటే అంగీకరించు అందుకు వారి చెవులు మందమై ఉన్నాయి వారి హృదయము కొవి ఉన్నది నా వైపు తిరిగే స్వస్తత పొందుకున్నట్లు వాళ్ళ హృదయాలు కఠినమైనవి అని అంటాడు ప్రభు ఈరోజు హృదయం అట్లనే మనుషులు అయిపోయినారు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎందుకంటే దేవుడు మాట ఏంది దేవుడు తన పట్ల ఏంది ఎవరు గ్రహించలేకపోతున్నారు వీళ్ళు మాత్రము మానలేదు శ్రమలను చూసి బాధలేదు వాళ్ళు మానలేదు కష్టాలు చూసి వాళ్ళు మానలేదు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ధైర్యముతో వాళ్ళు ప్రకటించినారు ఏ సమస్య ఏ కష్టము ఏ బాధ ఏ ఆటంకం కూడా మమ్మల్ని ఆపలేదు ఎందుకంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడవైన యేసు వైపు వీళ్ళు చూసినారు మన గురి మన లక్ష్యం యేసు ప్రభు అయితే పేదలు ఎట్లా నడుస్తాడు సముద్రం మీద అది అసాధ్యమే కదా ఈ సృష్టికి విరుద్ధం కదా ఎట్లా నడవగలిగిండు యేసు ఉన్నది ఆ బలం అందుకు యహోవ కొరకు ఎదురు నూతన బలం పొందుతారు అలయక పరిగెత్తతరు చొమ్మశిల్లక పరిగెత్తుతారు కాబట్టి యహోవ కొరకు ఎదురు వాళ్ళు ప్రతి నూతనమైన బలముతో నూతనమైన ఆనందంతో నూతనమైన ఉత్సాహముతో ప్రయాసపడతారు పరిగెత్తతారు ఆ నామం నిమిత్తము ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే దేవుడి కొరకు చావైన మేలు అనుకుంటారు వీటి వేటిని లక్ష్య వాళ్ళ ముందున్న ఏ సమస్యని లక్ష్య ఎవరిని లక్ష్య వాళ్ళ గురి ఒకటే ఎదుట యేసుప్రభు ఎందుకు ఆయన ప్రూవుడ్ అన్నట్టు జయించిన వాడు సమస్తమును జరిగించిన వాడు తండ్రి చిత్తాన్ని తండ్రి యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క ఆలోచన ప్రణాళికలు అన్నీ నెరవేర్చినవాడు ఆయన వైపు చూస్తే అది అసాధ్యమైన అది మనకు సాధ్యం అనిపిస్తుంది అంత అధిక శక్తి కలిగిన వాడు యసుక్రీస్తు ప్రభు అన్నట్టు అలాంటి అధిక శక్తి కలిగిన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు మనుషులకు జ్ఞానము తెలివి వివేకమును బుద్ధినిచ్చి దేవుడు నువ్వు నమ్మితే నీ జీవితంలో నా జీవితంలో ఈ లోకంలో ఉన్న మనుషులందరి జీవితంలో సమస్తమును సాధ్యం చేయగలిగే దేవుడు యసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి ఆయన వైపు మనం చూడాలా ఆయన వైపు చూస్తే నీకు శరీరంలో ఉన్న బలహీనత కూడా నీకు బలహీనత లాగా అనిపిదు నూతనమైన శక్తి నీకు వస్తుంది అన్నట్టు నా పరిచర్యలో నా సేవా జీవితంలో ఇది నేను అనుభవించినాను కాబట్టి అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎట్లా ఉంటామో తెలియదు కానీ అయిపోయిన తర్వాత బలహీనత అనిపిస్తాం అంత ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది పరిచర్ చేస్తే అది చేయకపోతే దానిలో ఆనందం ఉండదు తెలియని వెళుతుంటది తెలియని బాధ ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళి సువార్త ప్రకటించకపోతే దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఆ దినం నువ్వు వెళ్ళకపోతే నీ ద్వారా నా ద్వారా అక్కడ జరిగే కార్యం ఏమైపోతుంది దేవుడు ఉట్టిగా మనల్ని పంపడ మనలాగా పని బాట లేనివాడు కాదు కదా దేవుడు ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడు ఆలోచనకర్త ఆయన ఆయన నిన్ను పంపించిందంటే ఏ ఉద్దేశం లేకుండా నువ్వు వెళ్ళవన్నట్టు ఆయన ఆజ్ఞ తల వెంట్రుగా కూడా రాలదంటాం అలాంటప్పుడు ఆయన ఆజ్ఞ లేని నువ్వు కదా ఆయన ఆజ్ఞ నీకు కాబట్టి మనం నిర్లక్ష్య పెట్టొద్దు నిర్లక్ష్య పెడితే నువ్వు సోమరువైన చెడ్డదాసుడు అవుతావు అన్నట్టు బలా మంచి నమ్మకమైన దాసుడు అవన్నట్టు మన ముందున్న కష్టాలు చూసి బాధలు చూసి సమస్యలు చూసి వాటన్నింటిలో నువ్వు ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళాల దాన్ని తొక్కే అలా ముందుకు నడవాలన్నట్టు లేకపోతే ఈ క్రీస్తు యేసు పిలుపునకు కలుగు బహుమానము నువ్వు పడిన ప్రయాసం బహుమానం అంత తేలిగరాదది అంత తేలిగ్గా రాదు బైబుల్లో ఉన్న వాళ్ళందరూ ఎంత ప్రయాసపడినరో ఎంతగా త్యాగం చేసుకున్నారు ఎంతగా వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు ఎంతగా ప్రభు నిమిత్తం ఎంత బాధ శ్రమ అనుభవించినారో దేవుడు మరుగుపరచలా వాక్య ద్వారా రుజువుపరుస్తూనే ఉన్నాడు మనలో ఎలాంటి అలాంటి ప్రయాసం లేకుండా ఉట్టిగా మాటలు చెప్తే నువ్వు వట్టి ఉండి ఎన్నికైన వాడిలాగా ఉండి నిన్ను నువ్వు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఆ నామంలో వాళ్ళు కొట్టించుకున్నారో ఆ నామంలో బోధించకూడదని వాళ్ళకి ఆటంకాలు కలిగినాయో వాళ్ళ నవ్వుల పాలైన నిందల పాలైన దూషణ పాలైన మనుషులందరూ వాళ్ళ మీద తిరగబడ్డ గాయపరిచిన మాత్రము వీళ్ళు మాత్రము ప్రతిదినము దేవాలయంలోను ఇంటిను అంటే వీళ్ళు ఉట్టి ఇంటిగానే చెప్పలా సమాజ మందిరాల్లోకి వెళ్ళి కూడా వీళ్ళు ప్రకటించారు ఇంటింటా ప్రకటించారు అంటే గ్రామం ఉంటే ఆ గ్రామం అంతా తిరిగిండ్రు వీళ్ళు అక్కడ సమాజ మందిరాలు దేవాలయాలు ప్రభు ఆలయాలు ఉంటే వాటిలోకి వెళ్ళి అక్కడికి వచ్చే వాళ్ళకి ప్రకటించారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒకచోటే నిలబడలేదు అన్నట్టు యసు ప్రభు కూడా సమాజ మందిరాల్లో బోధించిండు అలాగే యేసు ప్రభు కొండ మీద ఆయన బోధించిండి కాబట్టి ప్రభు ఇష్టం ప్రభు చిత్తం ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడవాలా మనం మన డిసిషన్లు కాదు పరిచర్యలు ఆయన డిసిషన్ ఏమై ఉంది నా పట్ల ఆయన నా పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంది నా పట్ల నన్ను ఎందు ఆయన ఏర్పరచుకున్నాడు ఇరిమియా అన్నాడు తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకున్నా జనములకు రాజ్యములకు ప్రవక్తగా నిన్ను నేర్పరచుకున్నా దేవుడు చెప్పిండు తన ఉద్దేశాన్ని ఇరిమియాకి పేతురు గురించి దేవుడు చెప్పాడు పేతురు నీ మీద నా సంఘాన్ని నీ బండ మీద నా సంఘాన్ని కట్టుతా పాత లోకపో తాళవ చెవులు నీకు ఇస్తా నీ ఎదుట ఏది నిలబడలేదు అని చెప్పిండు దేవుడు పౌల గురించి ఇతను కొరకు ఏమేమి అవమానాలు అన్ని జనులు ఎదుట ఇస్రాయిల్లు ఎదుట నా నామం నిమిత్తం అనుభవించాలో అతనికి నేను తెలియజేస్తా నా కొరకు సాధనం కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు తన ప్రణాళిక ఏంది తన ఉద్దేశం ఏంది వారి ద్వారా దేవుని చిత్తం ఏంది వాళ్ళు ఏం చేయాలా ఆయన బోధించండి అపోస్తులకి ఆయన మరణించి పునరుద్ధానుడై మూడో దినం లేచినప్పుడు నలభై దినాలు నలభై రాత్రులు వారికి అగపడి అనేక ప్రమాణాలు చూపించి అనేక విషయాలకు బోధించండు దేవుడు ఏంది వాళ్ళు ఏం చేయాలా ఎలా ఉండాలా సమస్తం తేటగా చెప్పాడు ఆ ప్రకారంగానే వాళ్ళు ఆ పెంతు కోస్త ఉన్నారు వాళ్ళు ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఏంది దేవుడు నీ పట్ల పిలిపేంది నీ ఉద్దేశం ఏంది నేను ఎందు నిమిత్తం ఏర్పరచకుండా తెలియపోతే నువ్వు ఏం చేస్తున్నావో ఏ పని చేస్తున్నావో కూడా దేవుడికి అర్థం కాని ప్రశ్న అన్నట్టు ఇది ఎవరు చెప్పగలరు ఎవరి కాడికి వెళ్తే ఇది దేవుని పిలుపు అని నువ్వు గ్రహించగలుగుతావు నమ్ముతావు ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు ఎవరి మాటల్లో ఎవరిలో నమ్మకం ఉంది కాబట్టి ఎవరు నమ్మదగినవారు కాదు ప్రభువే నమ్మదగిన వాడు ఆయనే మనల్ని స్థిరపరిచేదేవి కాబట్టి ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించాలంటే నువ్వు ఆయన కాడ కనిపెట్టాలన్నట్టు కాబట్టి వీళ్ళు గ్రహించినారు దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని గ్రహించినారు కాబట్టి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నారు కాబట్టి నమ్మకమైన వారిగా ఉన్నారు కష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కొట్టించుకున్నా వెనకడిగాయట్లా మనమయితే వెనక అడిగేస్తాం ఎందుకంటే త్యాగం చేసుకొని మనం పరిచర్ చేయలేమన్నట్టు మనకు అనుకూలంగా ఉండి వెళ్ళడానికి కూడా మనము చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం అనేకులు చల్లబడిపోయిన అనేకుల్లో దేవుని యొక్క మంట వేడి తీవ్రత చల్లబడిపోయింది ఆత్మ చల్లబడిపోయింది అట్టి వారిగా మనం ఉంటే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది చూడండి ప్రతి ఒక్కరి పట్ల దేవుడి ఒక ఉద్దేశము ఆలోచన ప్రణాళిక ఉన్నప్పుడు ను నెరవేర్చపోతే ఎందు నమ్మకం నీ భక్తి ఎందుకు నీ విశ్వాసం ఎందుకు నీ నిరీక్షణ ఎందుకు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో నూట అధ్యాయం ఆరో వచనంలో నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేవుడు కావాల్సింది నమ్మకమైన వారు నమ్మకంగా వాళ్ళకి ఇచ్చిన పని తొదముట్టించేవారు నమ్మకమైన వారిగా ఉంటూ పరిచర్య చేసేవాళ్ళు ఆ పరిచర్యను జరిగించేవారు కుంటి సాకులు చెప్పుకుంటూ సమర్థించుకుంటూ సోమరులాగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటూ నా విధములైన ఐక్య విచారాలతో కొట్టబడే వాళ్ళు కాదన్నట్టు చూడండి నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులగుదురు ఎవరు పరిచారకులు దేవునికి నిర్దోషమైన మార్గం వాళ్ళు అంటారు కదా వచ్చి ప్రాభా నీ నామంలో ప్రవచించినాం నీ నామంలో అద్భుతాలు చేసినాం నీ నామంలో దయ్యాలు వెలగొట్టిన అక్రమం చేయవారులరా అన్నాడు దేవుడు ఎందుకు వీళ్ళు ఏ మార్గంలో నడవలేదు నిర్దోషమైన మార్గంలో నడవని ఆ రీతిగా దేవుని పరిచారకులుగా లేరు హరితిగా వాళ్ళు పరిచర్య జరిగించని వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించని దేవుని నీతికి లోబడనివాల్ దేవుని జ్ఞానం ప్రకారంగా నడుచుకుని వాళ్ళు దేవుడు అంటుడు నిర్దోష మార్గం నడుచువారు మీలో ఏ నిర్దోషం ఉండదు ఎందుకంటే మనమే పాపుల్లాగా ఉంటే పాపులను ఎట్లా దేవుల్లోకి నడిపిస్తాం మనలోనే శరీర సంబంధమైన జీవితం కలిగి ఉంటే ఆత్మ సంబంధం ఎలా ఉంటాం మనలోనే మోసపరిచే తత్వం ఉండి అబద్ధాలు ఆడే తత్వం ఉండి అన్యాయాన్ని జరిగించే విధంగా ఉంటాయి ఎట్లా దేవుణ్ణి నిర్దోషమైన మార్గంలో ఉంటాం అలా నిర్దోష మార్గమందు నడుచువారే దేవుని పరిచారకులు మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు అక్రమం చేసిన వాళ్ళు ఏం చేసినట్టు దేవుడికి మోసం చేసినట్టు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు ఏ విషయంలో నువ్వు అబద్ధం మనం ఆడుతున్నావు కాబట్టి దేవునికి అనుదృష్టిలో ఉండలేకపోతున్నాం అబద్ధానికి జనకుడు అపవాది వాడు మోసపరిచిండు అబద్ధం చెప్పిండు అది ఆదాము ఆ మనం చూస్తాం దానికి ముందు దూతల కానించి వాడు వాడు మోసపరిచిండు ఎంతో మంది దూతల్ని అబద్ధం చెప్పిండు కాబట్టి మోసం చేయుడు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు కాబట్టి అర్హత పోగొట్టుకున్నాడు పరలోకరాజ్యంలో వచ్చి కింద పడ్డాడు అబద్ధంలో ఆడు అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలవడు కాబట్టి నా కన్ను దృష్టిలో లేకుండా కిందగా దొక్కేసేయండి దేవుడు మనమైనా అంతే కదా మన జీవితాలైన అంతే కదా పక్షపాతి కాదు కదా దేవుడు తప్పును తప్పనే చదువుతాడే తప్పును కవరింగ్ చేయుడు దేవుడు మనం కవరిస్తాం ఎందుకంటే నొచ్చుకుంటారేమో బాధపడతారని చెప్పడానికి మొహమాట పడతాం చెప్పలేం కానీ దేవుడు మాత్రము మరుగు చేయడు మరుగుపరచబడిన రహస్యమైన వాటిని కూడా బయలు వెలికి తీసి మరీ చూపించే దేవుడు కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎవరైనా దేవుని ఎంట నివసింపరాదు అక్రమం చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళే కదా అన్యాయంగా నడుచుకున్న వాళ్ళు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు నాకు కనుదృష్టిలోనే వాడు ఉండడు ఇక అబద్ధములాడువాడు నాకు కను దృష్టిలోనే నిలబడినప్పుడు వాడు చేసే ప్రార్థన నాకు ఎట్లా కనపడుతుంది ఎట్లా వినపడతది నేనే వాడికి విరోధంగా దూరంగా ఉంటే వాడి ప్రార్థన ఎట్లా అంగీకారంగా ఉంటుంది ఎందుకంటే మనలో మోసం చేసే తత్వము మనలో అబద్ధం ఆడే తత్వము మనలో ఉండదు ఇవి యొక్క ప్రాముఖ్యమైన గుణాలు దేవుడు నిర్దోషులను దోషులుగా ఎంచడు దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎందుకు మోసే గురించి చెప్పిండంటే మోసే ప్రయాసం అట్లా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు మోసే మీద విరోధంగా మాట్లాడుతున్నాడు దేవుడు చూచిండు ఆయన కన్నులు కనబడింది వాళ్ళు మాట్లాడే విధి విన్నాడు కాబట్టి వెంటనే దిగిండు ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరకి రమ్మన్నాడు అక్కడ దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు ఇంకొక ప్రవక్త వచ్చి చెప్తలేదు ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తలా నా ఇల్లంతటిలో నమ్మకమైన ఈ భూమి మీద అందరిలో సాత్వికుడు నేను ముఖాముఖిగా మాట్లాడగలను మోసేతోటి ఇంకా ఎవరికైనా నేను దర్శన రీతిగా కలల రీతిగా మాట్లాడగలను కానీ మోసే అట్లా కాదు మోస నా సేవకుడు మోసలో లేదు మోసం చేసే తత్వము అబద్ధాలు తత్వం అంతగా నా పట్ల నమ్మకమైన ఉన్నాడు కాబట్టి నాకు నమ్మకమైన పరిచారకుడు చూస్తే మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రికలో హెబ్రిలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో రెండో వచనంలో దేవుని ఇల్లంతటిలో మోసేన్ నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండిను ఎవరు యసు క్రీస్తు అలాగే మోసేన్ నమ్మకంగా ఉండినట్టు ప్రతి ఇల్లును ఎవని ఎవడైనా ఒకని చేత కట్టబడును నువ్వు కట్టపోతే ఇంకొకటి చేత దేవుడు కట్టిస్తాడు నువ్వు సోమరు ఎవరైతే ఆసక్తితో ప్రయాసపడుతుండో వాళ్ళ ద్వారా జరిగిస్తాడు కాబట్టి ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టువాడు దేవుడే ఎందుకంటే మోసే కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తోండి అపోతుడైన పౌలు మోసే కన్నా అయింది ఈ సృష్టిలో ఎవరికన్నా ఎందుకంటే సృష్టికర్త ఆయన ఆయన కన్నా గొప్పవాడెవరు ఆయన కన్నా గనుడెవరు ఆయనకన్నా మహిమకు ఘనతకు అర్హుడకు యోగుడెవరు నువ్వు స్తుతించడానికైనా కీర్తించడానికైనా గొప్పగా చేసి చెప్పడానికైనా ఆయన మహత్యం దేవుడు గొప్పవాడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ఆయనతో ఎవరిని ఈ సృష్టిలో ఉన్న దేనిని ఏ వ్యక్తిని కూడా ఏసు ప్రభుతో సమానం చేయలేవు అందుకు మీ తల్లినైనాను తండ్రినైను అక్కనైనా నాకన్నా ఎక్కువ ప్రేమించదు ఎవడైనా నన్ను వెంబడించగోరి నేలో తనను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి ఎందుకంటే నన్ను ప్రేమించాలా నేనే దానికి అర్హుడని అన్నట్టు నా ప్రేమ మారదు నేను మారను నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడిని ఆ మాట చెప్పి యుగ యుగంలో ఆయనకి ప్రభావం కలుగునుగాక అంటాడు కాబట్టి యుగ యుగాలు ఉన్న దేవుడు ఆయన ఒక్కడే మన మన యుగంలో మనతో ఉన్న దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు అక్కడే కాబట్టి ఆయన గొప్పవాడు మోస గొప్పవాడు కాదు ఆయనతో పోలిస్తే ఆయనతో పోల్చడానికి వస్తే ఎవడు గొప్పవాడు కాదు ఎవడిలో శక్తి లేదు ఎవడిలో జ్ఞానం లేదు ఎవడు అంత గొప్పవాడు కానే వాళ్ళందరికీ అది ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే గొప్పవాడు అందుకు మనుషుల గురించి గొప్పగా చెప్పద్దు అలా గొప్పగా వినాలన్నా కూడా బహు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఆ గొప్పగా చెప్పగలిగితే యేసుప్రభుని చెప్పితే చాలు కదా జనులు వింటారు అన్నట్టు ఈయన ఇలాంటి దేవుడా ఆయన ఇలాంటి మహత్యం గల దేవుడా ఎలాంటి పరాక్రమశాలి ఎలాంటి బలవంతుడైన దేవుడ మనుషుల గురించి చెప్పి మనుషుల గురించి చెబితే ఏముంది అలా వల్ల ఏమవుతుంది ఒక తల వెంటుక రాల ఆయన చేయకపోతే కాబట్టి ఏ మనిషిని వర్ణించకూడదు ఏ మనిషిని కీర్తించకూడదు ఏ మనిషిని గొప్పగా చేయొద్దు అలా చెప్పే వాళ్ళ ఎవరైనా కానీ యేసుప్రభు అంగీకరించలేడు ఎందుకంటే మనుషుల దృష్టికి గనముగా ఎంచపడింది దేవుని దృష్టికి అది అసహ్యం అందుకు అయ్యలారా మీలాంటి మేము కూడా అక్కడ నరులమే అన్నాడు పావులు అంటే మేము మనుషులమే మాలో ఏ గొప్పతనం లేదు గొప్పవాడు వేసు ప్రాభు ఆయనలో గొప్పవాడు ఆయన గొప్పవాడిగా చేసిండు కాబట్టి మేము చేయగలుగుతున్నాం కాబట్టి మేమే పాటి వాళ్ళం ఏసుక్రీస్తు నామంనా లేపమంటే లేచిండు ఆ నామంలో ఉన్న దాన్ని బట్టి లేచిండు మేమేం గొప్పవాళ్ళం గొప్పవాడు ఎవరు యోగ్యుడెవరు అరుగుడెవరు ఇతరులకు చెప్పడానికి కూడా యేసు ప్రభుయే కదా ఘనతకు అన్నిటికారు కూడా కాబట్టి ఎవరైనా ఏది చేసినా సమస్తము కట్టినవాడు దేవుడు ఆయన గురించి చెప్పాల ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఎవరు మోసే గొప్పవాడే సాత్వికుడే కానీ మోసే పక్షాన నిలబడి జరిగించిన వాడు ఎవరు దేవుడు ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఆయన ఘనతకు ఘనంగా చెప్పాల ఎంత ఘనంగా మనం దేవుని చెప్తామో అంత ఘనంగా మనం దేవుని చెబితే అంతగా ఆయన కృపల మనం బలవంతులు అవుతాం ఎందుకంటే ఆయనను మహిమపరచడమే దేవుడు మన పట్ల కోరుకునేది మీరు విలువ కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి మీ అవివాలు నీతి సాధనంలాగా ఆయనకు నోటితో యేసు ప్రభు గురించే చెప్పాలా యేసు ప్రభు గురించే పాడాల యేసు ప్రభునే వర్ణించాల ఈ చెవులతో యేసు ప్రభు గురించిన ఎన్నో సత్యాలు వెతికి ఆ దేవుడు ఎలాంటి దేవుడని ఇతరులకు ఈ లోకానికి చూపించాలా నీకు కాళ్ళు ఇచ్చింది ఎందుకంటే అనేక స్థలాలు అనేక ప్రాంతాలు వెళ్ళి నడిచి ఆయనని చెప్పాల నీ చేతులు ఇచ్చింది ఎందుకు నీకు నోరిచ్చింది ఎందుకు నీకు సమస్తం ఎందుకు ఇచ్చాడు మహిమ పరచుకోవడానికి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయము ఆయన కొరకు ఆయన మహిమ కొరకు వాడబడాల పాపానికి కాదు కాబట్టి ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను పౌలింత స్పష్టంగా చెప్తాడు కానీ ఆ బుద్ధి లేని ఆ యొక్క అర్థం కాదు అందుకు అబ్రహాం కన్నాను గొప్పాడు అంటే గొప్పడు అబ్రాహం ఎంతటోడు మోస గొప్పవాడు మోస ఎంతటోడు వీళ్ళంతా ఎంతటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు ఆయనకి వాడబడిన పాత్రలు అంతే కొమ్మరి ఆ రీతిగా అబ్రాహంనైనా మోసనైనా తనకు అనుగుణంగా పాత్రగా చేసుకొని ఆ పాత్ర ద్వారా దేవుడు మహిమపరచబడి మనం అంతా ఒక పాత్రలమే మనం ఏం గొప్పవాళ్ళం కాదు మనలో ఏ గొప్పతనం లేదు ఆధిక్యత లేదు నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో ఉన్న ఎవరి ద్వారా ఏమీ లేదు ఎందుకు పనికిరాని వాళ్ళం మనం మనలో ఏ యోగ్యత లేదు మనలో ఏమి లేదు ఆయన కృప అంతే కాబట్టి వాళ్ళు అంటారు మా అబ్రాహం కన్నా నువ్వు అప్పాడు వా మా పిత్రుడైన అబ్రాహం అంటే అబ్రాహం ఎంతటి వాడు మోస ఏలియా ఎంతటి వాడు పేదరి ఎంతటి ఎవరు ఆయన పాత్రలుగా మహిమ కొరకు ఒకటి మహిమ కొరకు ఒకటి ఒకటి ఘనత కొరకు వాడబడే పాత్ర ఉంటుంది ఒకటి ఘనహీనత కొరకు వీళ్ళంతా ఘనత కొరకు దేవుని కొరకు వీళ్ళు మహిమ పొందిన వాళ్ళు దేవుడి ప్రణాళిక వాళ్ళ ద్వారా ఉద్దేశాన్ని నెరవేర్చుకొని వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందాను కాబట్టి మోసే కంటే ఎక్కువ మహిమకు అరుగుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి ఇంతక మనం చూసినాం కదా దేశంలో నమ్మకస్తులవైన వారిని నేను కనిపెడుతున్నా కాబట్టి ఎవరు నాకు పరిచారకులు నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు వాళ్ళే నాకు పరిచారకులు కాబట్టి మోసే పరిచారకుడై ఉండి ఎవరికి దేవునికి పరిచారకుడు మోసే దేవుడు మోషే మీద దృష్టించి కాబట్టే ఆ పర్వతం మీదకి వచ్చిండు మాట్లాడిండు నా ప్రజల బాధ నేను విన్నాను చూశాను లక్ష్యం ఉంచిన ఇప్పుడు నా పని నువ్వు చేయాలా మధ్యవర్తిగా మోసని పెట్టుకున్నాడు దేవుడు తన విధానాన్ని తన ఉద్దేశాన్ని తన ఆలోచనలు అన్నిటినీ మోస ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తెలియజేసే మధ్యలో మధ్యవర్తిగా మోసే ఉన్నాడు కాబట్టి ముందు చెప్పబో సాక్ష సంగతులకు సాక్షముగా మోసే పరిచారకుడు ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను దేవుడు సాక్ష్యం ఇచ్చిండు ఇక్కడ అపోస్త్రుడైన పౌలు సాక్ష్యమిస్తుంది దేవుడు పలికిన సాక్ష్యాన్ని ఇక్కడ ఆయన చూపిస్తుండు ఎందుకంటే మీరు పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నారు కాబట్టి ఏసు మీద లక్ష్యం అనే మాట చెప్పి ఈ మాట చెప్తున్నాడు అంటే లక్ష్యం ఉంచాల్సింది చెప్పిన మాట విని గైకొని నడుచుకోవాలా ఎవరి మాట ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఆయన తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలిస్తాడు పాలిస్తాడు అన్ని ఆయననే కదా బోధకుడు ఆయనే శక్తిని అనుగ్రహించేవాడు ఆయనే బలమును అధిగమించేవాడు ఆయన యుద్ధాన్ని నేర్పించేవాడాయనే నా కాళ్ళను లేడి కాళ్ళుగా మార్చి నడిపించేవాడు నాకు శక్తినిచ్చేవాడు ఆయనే కాబట్టి అన్ని దేవుడే కాబట్టి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభు కూడా నమ్మకంగా ఉన్నాడు ధైర్యముగా నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఏముండాలంట ధైర్యం ఉండాలంట నిందించెండ్రు కొట్టిండ్రు అవమానాల పాలైనరు యేసునామమున బోధించొద్దని ఖండించిండ్రు వాళ్ళని అంత మాత్రాన వాళ్ళు మానిపోయినరా నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ శ్రమ ఉంది ఈ ఆటంకాలు ఉన్నాయి మనం చేయలేమని సమర్థించుకోలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేసినారు ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి దేవాలయంలోనూ ఇంటింట మానకాసు వార్త ప్రకటించారు ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో అన్ని ఆటంకాలకు అధికంగా వాళ్ళు పరిచర్య చేసిండ్రు దానికి ఆపోజిట్ గా ఉంటది మన ఈ తరంలో ఉన్న జనుల విధానం అందులో నువ్వు ఉంటే నీ స్థితి కూడా ఎంతే అన్నట్టు నా స్థితి అయినా అంతే అన్నట్టు కాబట్టి ధైర్యమును నిరీక్షణ వలనే ఎందుకు నిరీక్షణ ఎంత శ్రమలు ఎందుకు వచ్చినాయి ఎంతగా నేను ఎందుకు కొట్టించుకుంటున్నా ఎందుకు ఈ నామంలో అవమానాలు పాలవాలా దేవుని ప్రజల కొరకునే శ్రమ ఎందుకు అనుభవించాలంటే ఒక నిరీక్షణ ఉంది దీనికంటూ ఒక ఒక బహుమానం ఉంది నా ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలా నిరీక్షణ నాకు ఉంది కాబట్టి ఉత్సాహముగా మానక ఒకప్పుడు చెప్పిన రెండు గంటలే చెప్పిన ఇప్పుడు నాలుగు గంటలు చెప్తా ఒకప్పుడు రెండు ఊర్లే పోగలిగిన ఇప్పుడు పది ఊర్లు పోతా ఎందుకు నేను ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన ఆత్మతో నింపబడితే పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించబడితే నా కాళ్ళు లేడి కాళ్ళుగా చేస్తే నేను పరిగెత్తుతా ఎంతగా పరిగెత్తాలో అంత వేగంగా పరిగెత్తుతా అంత ఉత్సాహము దేవుల్లో వస్తుంది అంత ఆనందం వస్తుంది అంత ధైర్యం వస్తుంది దేవుని గురించి చెప్పడానికి సువార్త ప్రకటించడానికి క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పడానికి ఏసే క్రీస్తుని వాళ్ళు ధైర్యంగా కాబట్టి ఉత్సాహమును తుదముట్టుకు నీ చివరి శ్వాస విడిచే వరకు స్థిరముగా చేపట్టాలా కొంతకాలం ఉంటే కొంతకాలంలో ఆగిపోయి నీటి ఆవిరులాగా మన బుద్ధులు కూడా అట్లా ఉండొద్దు దేవుని పట్ల మనకున్న పరిచయ విషయంలో అట్లా ఉండొద్దు దేవుడు మనకిచ్చిన పని విషయంలో అట్లా ఉండొద్దు స్థిరముగా తుదముట్టుకు నువ్వు బ్రతికినంత కాలము నువ్వు జీవించినంత కాలము దేవుడు నీ పట్ల ఉద్దేశించిన చిత్తము నెరవేర్చే వరకు నువ్వెట్లా ఉండాలా ధైర్యముగా ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాలా ఉత్సాహముగా తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు నువ్వు కూడా ఒకప్పుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడివి సాక్షమిస్తాడు దేవుడు ఈ గ్రంథంలో లేదేమో ఒక గ్రంథంలో రాబడుతుంది అన్నట్టు ఆ గ్రంథం ఎప్పుడు తెలుస్తుంది ఆయన ఎదుటి నిలబడినప్పుడు ఆ గ్రంథం విప్పబడినప్పుడు పలానా దిలీప్ ఇది పలానా బ్రదర్ ఇది పలానా సిస్టర్ ఇది అంతవరకు అక్కడ పోయే వరకు తెలియదు కాబట్టి మనం ఉండాలని చెప్తుంటే ధైర్యంగా ఉండాలని ధైర్యం తెచ్చుకున్నారు శ్రమలను చూసి కష్టాలు చూసి బాధలను చూసి మనం చిన్న చిన్నవే సాకులు చెబితే నీళ్ళ ఎక్కడుంది దేవుని పట్ల ప్రయాసం చూడండి ఎంతగా మనం సమర్థించుకుంటున్నాం ఎంతగా దేవుడి ప్రణాళికను దేవుడి ఉద్దేశాన్ని దేవుడి చిత్తాన్ని ఆయన మనసు ఎరిగిన వాళ్ళం అయితే మనం నిర్లక్ష్యంగా ఉండగలుగుతాం క్రీస్తు కలిగిన మనసు నీలా ఉంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా నీ ప్రాణం అలా నిర్లక్ష్యంగా ఉండగలుగుతుందా నీ ఆత్మ నిన్ను పరితపించదా వాళ్ళు దేవాలయంలో పూజారి దగ్గర పోయి చేస్తుంటేనే పౌలు బర్ణభ వాళ్ళ ఆత్మలో ప్రేరేపించబడి వాళ్ళు చూడు ఆత్మలో పరితపించి అయ్యలారే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నారు చూడలేకపోయినారు ఆ జనులు చేసే ఆ యొక్క గుడ్డితనం దాన్ని వెంటనే కండించి ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగినారు అప్పుడు రాలతో కొట్టినారు పౌలని అయినా పౌలేం మానలా వెంటనే లేచిపోయి ఉస్తాహంగా ధైర్యం తెచ్చుకొని నిరీక్షణతోటి మళ్ళీ స్థిరంగా పోయి పరిచయ చేసిండు వాళ్ళు గొప్పవాళ్ళు అందుకే నేను గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు దేవుడు సాక్ష్యం ఇచ్చిండు కాబట్టి నేను గొప్పవాళ్ళు అంటున్నాను సాక్ష్యం ఇకపోతే నేను చెప్పను కాబట్టి వాళ్ళంతగా ప్రభు పట్ల ప్రయాసపడిరు మనకి అవకాశం ఉన్న కాడ కూడా మనం పోలేకపోతే చెప్పండి ఎట్లా దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు ఈ దినం మనతోటి కాబట్టి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో పూర్వము దూషకుడును అంటే పూర్వము ఎప్పుడంటే ఆ యొక్క దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగుని ఆ దేవుణ్ణి చూడనప్పుడు ఆయన స్వరం విన్ననప్పుడు ఎక్కడ ధమస్కు ప్రాంతంలో ఎవరు పవులు అప్పటి వరకు ఉన్నాడు సంఘాన్ని హింసించేవాడు పాడు స్త్రీలని లేదు పురుషులని భేదం లేదు ఈడ్చుకెళ్ళేవాడు అంతగా అదే నాకు ప్రాణాధారం క్రీస్తుని గురించి ప్రకటించకూడదు ఏసే క్రీస్తుని ప్రకటించకూడదు ఎందుకంటే ఏసే క్రీస్తు అని పౌలు ఒప్పుకోలే అంటే ఎందుకు ఒప్పుకోలేదంటే కేసు క్రీస్తు శరీరధారిగా వచ్చిండనేది ఒప్పుకోలేకపోయింది క్రీస్తుని అంగీకరించలేకపోయింది కాబట్టి పూర్వము దూషకుణ్ణి దూషించిన ఏసు కాదని నేను దూషించిన అదే అపోస్తులు చెప్పినారు అదే ఇంటింట మానకపోయి చెప్తున్నారు దాన్ని నేను ఖండించిన ఎందుకంటే నేను నమ్మింది వేరు వీళ్ళు చెప్తుంది వేరని కాబట్టి అప్పుడు దూషించిన ఏసు కాదని హింసకుడిని హింసించిన స్త్రీలను లేదు పురుషులను లేదు ఏ భేదం లేదు అంతగా సంఘాన్ని పాడు చేసినా అంతగా సంఘాన్ని గలిబిలి గందరగోళం చేసిన శ్రమల పాలు చేసిన హానికరుడినైన నన్ను చూడండి ఎలాంటి స్వభావం కలిగిన నన్ను కూడా తన పరిచర్యకు నియమించి ఇక్కడ చెప్తున్నాడు తన భావాన్ని ఇంత దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఇంత ఎలాంటి వ్యక్తినైనా నన్ను కూడా తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు చూడు అంటే పరిచర్యలో ఎలా ఉండాలంట దేవుడు మనం నియమించిన పరిచర్యలో నమ్మకమైన వారిగా నమ్మకస్తులు నిర్దోషులు వారి మీదే దేవుని దృష్టి ఉంటుంది స్వార్థపరులు కాదు సోమరులు కాదు మనుషుల ప్రలోభాలతో ముందుకెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి దేవుడు చెబుతుండడు నన్ను తన పరిచర్కు నియమించి నమ్మకమైన వారినిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన కాబట్టి నన్ను మార్చిన దేవుడు అవిశ్వాసిగా ఉన్న నన్ను విశ్వాసిగా మార్చిన మార్చి నాకు ఏం చేసిండు తన పరిచర్యకు నన్ను నియమించుకున్నాడు మోషని ఎందుకు నియమించుకున్నాడు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఒక సంకల్పం ఒక చిత్తము అది దేవుని యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి దేవుడు తన సేవకుడైన మోసని తనకు పరిచారకుడిగా ఏర్పరచుకున్నాడు ఇప్పుడు పౌలను ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్తున్నాడు దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు ఏసుకు నేను కృతజ్ఞుడినై ఉన్నాను దేవుడే ఏసు ప్రభు అని తెలిసి అంతటితో రక్షణ పొంది వదిలేలా కానీ పెద్ద పనే నాకు అప్పగించింది పెద్ద పని అప్పగించండి తొదపెచ్చించాలా తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి కాదు అది నేను అవిశ్వాసం అది విశ్వాసగా ఎట్లా మారినాను ఆయన స్వరం విన్నప్పుడు ఆయన వెలుగొచ్చి మీద ప్రకాశించినప్పుడు ఆయనని ముఖాముఖిగా చూసినప్పుడు నా గుడితనం పోయింది నా కన్నులు తెరవబడ్డాయి నిజమైన దేవుడు ఏసు ప్రభువే ఏసే క్రీస్తు అప్పుడు నమ్మినాడు రూఢీ పరచుకున్నాడు కాబట్టి అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని నేను దూషకుడుగా ఉన్నా హింసకుడుగా ఉన్నా హానికరుడుగా ఉన్నా నన్ను కనికరించండు ఎందుకంటే అవిశ్వాసిలాగా ఉండి తెలియక చేశా తెలిసి చేయను సంఘాన్ని ఎందుకు హింసించాలా సంఘాన్ని ఎందుకు పాడు చేయాలా దాని పట్ల నేనెందుకు ఉద్దేశంతో ప్రాణాధారంగా ముందుకెళ్లాలా కబట్టి దేవుడు చెప్తుడు కాబట్టి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై రెండో ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడని ఎరుషులేమునుకు అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని ఈయన కొరకు ఏం కాచుకొని ఉన్నాయంట వెళితే బంధకాలు రెండు శ్రమలు మనం పోగలుగుతామా మనకి శ్రమగలుగుతుంది అక్కడి కంటే అని దేవుడు చెప్తున్నాడు నా కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గురించి సువార్త ఎలాంటిదంట కృపతో కూడింది కృప కదా గొప్ప ఆధిక్యత ధన్యత యేసు ప్రభు నమ్మితే విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు పరలోక రాజ్యంలో నీకు మార్గం ఉంటుంది ఇంతకన్నా కృప కావాలి నువ్వు లోకమంతా సంపాదించుకున్నాని ప్రయోజనం శూన్యమే కాబట్టి నీ ఆత్మ రక్షించబడుతుంది కదా కేవలం ఆయన కృపా సువార్త వలన క్రీస్తు శిలువను గురించిన సువార్త వలన కాబట్టి క్రీస్తు సువార్తన గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును సాక్ష్యం ఇస్తుడు మనం ఎక్కడ ఇవ్వగలుగుతున్నాం సాక్ష్యం ఎక్కడ చెప్పగలుగుతున్నాం మన జీవిత కాలం మన వయసు దాటిపోతుంది మన ఆరోగ్యం దాటిపోతుంది మనం దాటిపోతున్నాం కానీ అలా మొదట చెప్పిన మాట చివరి వరకు ఉన్నాం కానీ మధ్యలో ఏం మార్పు లేదు అన్నట్టు మన జీవితాల్లో ఏం మార్పు లేదు మనం వెళ్ళే విధానంలో ఏం మార్పు లేదు మనలో ఏం మార్పు లేదు అన్నట్టు దేవుడు అదే చెప్తున్నాడు ఈయన మాత్రము సాక్ష్యం ఇచ్చుట ఎందును నా పరుగును ఏందది నేను ప్రభువైన ఏసు వలన పొందిన పరిచర్యను నమ్మకమైన వాడిగా నియమించినప్పుడు ఎంత నమ్మకంగా నేను పనిచేయాలా ఈ నమ్మకంతో పనిచేసేది మనుషుల కొరక మనుషుల దృష్టిని పొందడం కొరక మనుషుల దగ్గర ఏదో ప్రయాస ఏదో దొరుకుతుందన్నా దొరుకుతుంది ఆత్మల దొరుకుతి కానీ నన్ను నియమించిన వాడు ఉన్నాడు కదా నాకు నమ్మకంగా నిలబెట్టుకున్న వాడు ఉన్నాడు కదా తన పరిచర్యను తన నన్ను అప్పగించిన వాడు అయినే కదా కాబట్టి తుదముట్టింప కాబట్టి మనకిచ్చిన ప్రతి ప్రతి పరిచర్య తుద నా ప్రాణమును నాకెంతో చూడండి నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున లేదు ఎందుకంటే దీన్ని ఎంచుకుంటే నా కొరకు అక్కడ బంధకాలు ఉన్నాయి నా కొరకు అక్కడ శ్రమలు ఉన్నాయి అక్కడిపోతే నన్ను నిందిస్తారు అక్కడి పోతే నన్ను కొడతారు నన్ను తిడతారు అక్కడి పోతే నాకు ఏదో జరగబోతుంది అని నేను తలంచితే నా ప్రాణాన్ని ప్రేమిస్తే నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటా గప్ప దేవుని సువార్త ప్రకటించాలని అనుకుంటాను నా ప్రాణం ఉంటే ఎంత పోతే అంత కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించి దేవుని పక్షాన నిలబడి పోరాడి అక్కడ నా ప్రాణాన్ని విడిస్తే గొప్ప ఆధిక్యత కదా కాబట్టి ప్రాణం ఎందుకు ఉట్టిగా పోతా రోడ్డు మీద పోతాది ఏదన్నా చిన్న యాక్సిడెంట్ చనిపోతుంది ప్రాణం నీటి ఆవిర్లాడితే ఎట్లాగైనా పోతుంది కానీ నేను ప్రభు సేవలో ఉండి ప్రభు కొరకు ఉండి సువార్థ ప్రకటిస్తూ ఆయన పక్షాన ఉండి ఆయన కొరకు నా ప్రాణాన్ని ఇచ్చుకుంటే అది గొప్ప ఆధిక్యత కదా కాబట్టి ప్రాణం పట్ల తీపు ప్రాణం పట్ల ఆశ ఉంటే ఈ బాధలు ఈ శ్రమలు ఈ కష్టాలు మనకు ఈ దేవుడే వద్దనుకొని వెనక్కి అదే ప్రాణాన్ని కూడా ప్రేమించకుండా పోవాలన్న ప్రయాసం నీలో ఉంటే ఈ ప్రాణం కూడా మీకు అడ్డు కాదన్నట్టు అందుకు పౌలు తీర్మానించుకున్నాడు ఎందుకు కొరందీలుకు రాసిన పత్రిక రెండో పత్రికలో మొదటి అధ్యాయం ఆరో వచనంలో మేము శ్రమ మీ ఆదరణ కొరకు ఎవరో ఆదరణ పొందాలా దానికి నేను ఎందుకు శ్రమ పొందాలా అదే కదా క్రీస్తు కలిగిన మనస్సు అంటే ఆయన ఎందుకు శ్రమ నువ్వు ఆదరణ పొందడానికి కదా నువ్వు రక్షణ పొందడానికి కదా నువ్వు నశించిపోకుండా ఉండడానికి కదా ఇప్పుడు ఎవరో ఆదరణ పొందుకోవాలంటే నువ్వెందుకు శ్రమ పడాలంటే నువ్వెందుకు ప్రయాసపడాలంటే నువ్వెందుకు నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలంటే యశసు ప్రభు మనసు అంటే అదే కదా క్రీస్తు కలిగిన మనసు అంటే క్రీస్తు కలిగిన ప్రేమ అంటే ఇంకేంటిది ఆయనని పోలి నడుచుకోవడం అంటే ఏంటిది యేసుప్రభు ఎవరి కొరకు ప్రయాసపడ్డాడు అపస్తులందరూ ఎవరి కొరకు ప్రయాసపడ్డారు ఇప్పుడు నువ్వెవరి కోసం ప్రయాసపడుతున్నావు కాబట్టి పౌలంటున్న నేను శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు ఎవరు ఆదరణ లేని కష్టాల్లో బాధల్లో రోగాలతో బలహీనంగా ధైర్యం చెడిపోయి విశ్వాసంలో లేకుండా మార్గమే తెలియని వారిగా ఉన్న వాళ్ళకి రక్షణ లేని వాళ్ళకి కాబట్టి నేను శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు అందుకు నా కొరకు బందకాలు శ్రమలు కాచుకొనున్నాయని ప్రతి పరిశుద్ధాత్మ ప్రతి చెప్తున్నా నేను నా ప్రాణాన్ని ఇష్టముగా ఎంచుకోలేదు దాన్ని ప్రియముగా ఎంచుకోలేదు ఆ శ్రమ కూడా నేను పడతా ఆ బాధ కూడా నేను పడతా ఎందుకంటే నా శ్రమ ద్వారా నేను పడిన ఆ ప్రయాసం ద్వారా ఎంతో మంది ఆదరణ పొందుతరు ఇదే కదా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము దేవుని కొరకు శ్రమ అనుభవించడము అన్నీ నాకు అనుకూలంగా ఉంటే పోతే కాదు అనుకూలంగా లేకపోయినా నేను పోతా అప్పుడు జరుగుతాయి నువ్వు త్యాగంతో పోతే నీ సేవా పరిచర్యలో నా సేవా పరిచర్యలో అద్భుతాలు స్వస్థతలు అప్పుడు దాకా ఎందుకంటే ఎవడు యోగ్యుడో వాడి ద్వారానే దేవుడు మయమపరుచుకుంటాడు ఎవడిలో ఆ ప్రయాసం ఉంది ఎవడిలో నమకత్వం ఉంది ఎవడిలో నా పట్ల చేయాలన్న ప్రేరపణ సమర్పణ నా పట్ల ఆ యొక్క వేగిరపాటు వాళ్ళని మీద నేను దృష్టించుతాదప్ప అలాంటి వారు కాని వారి పట్ల నేను చెయ్యను కాబట్టి మేము ఎందుకంటే శ్రమ కలగంగానే వీళ్ళంతా వినుదిరిగిపోతారు నేను ఓడిపోతా నేను సిగ్గుతో తలదించుకుంటా నామం ఏమో ధైర్యం లేని వాళ్ళకి నేను ఇస్తే రేపటి దినం వాళ్ళు ధైర్యం చెడిపోతే నేను ఇదైపోతా కదా కాబట్టి దేవుడు అంటుని మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును మీరు ఆదరించబడాలా రక్షింపబడాలా అందుకు పొందుదము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే నేను ఆదరించబడుతున్న శ్రమంలో పోతే నన్ను విడిచిపెట్టలా కష్టాలు వచ్చినా దేవుడు ఏం చేస్తుండు ఉత్సాహాన్ని ఇస్తుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్న నూతన బలాన్ని ఇస్తుండు నూతనమైన ఆత్మతో నింపుతున్నాడు అభిషేకిస్తుండు నన్ను నడిపిస్తున్నాడు ఎందుకు శక్తి చేత కాదు బలం చేత కాదున్న ఆత్మచేతనే జరుగుతుంది అన్నాడు అట్లా తన ఆత్మచేత నడిపిస్తుంది కాబట్టి మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఈ శ్రమలతో ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది కాబట్టి ఇదంతా ఎందుకు పొందుతున్నాడు అంటే ఇక్కడ ఉంటది అపోస్తుల కార్యము పిలిపిలకు రాసిన పత్రికలో ఉంటది ఎందుకు పౌలు ఇంతగా ప్రయాసపడుతుండే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము క్రీస్తు యేసు పిలుపునకు కలుగు ఉన్నతమైన బహుమానం కొరకు ఆయన పరిగెత్తున్నాడు చూడండి దేవుడు చెప్తున్నాడు ఈ ఒక్క వాక్యం చదివి నేను క్లోజ్ చేస్తాను ఈదుల చేత కొరందీలుకు రాసిన రెండో పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఈదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుని ముమ్మార్లు బెత్తంలోతో కొట్టబడితని ఒకసారి రాలతో కొట్టబెడుతుని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడుతుని ఓడలో ప్రయాణిస్తుండు ఓడ పగిలింది చీకటి గాఢ చూడు అయినా శ్రమ పడుతుడు చేత ఐదు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుడు కొట్టించుకుంటున్నాడు పేతులు కొట్టించుకోలేదా వ్యూహాన్ని కొట్టించుకోలేదా అదే పరిస్థితి అదే భారముతో అదే పిలుపుతో అదే ప్రయాసంతో ఉన్న పౌలు కూడా కొట్టించుకుంటున్నాడు ముమ్మార్లు బెత్తములతో కొట్టబడి తిని అంటాడు ఒకసారి కాదు ఎన్నోసార్లు అన్నట్టు ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని ఆ దేవాలయం దగ్గర పూజారి దగ్గర రాళ్లతో కొట్టిండ్రు ఆయన చెప్పి అక్కడ ఈడ్చుకెళ్ళి అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు ముమ్మారు ఓడ పగిలి ఎందుకు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం అయిపోవాలంటే ఇప్పుడులాగా మనకి బస్సులు ఇప్పుడులాగా బైకులు లేవు ఇప్పుడులాగా విమానాలు లేవు రైల్వేలు ఏవి లేవు ఉన్న ఒక్క మార్గమే ఆ మార్గంలో కూడా ఆయనకి ఏమొచ్చిందంట శ్రమపడి ఒక రాత్రిం బగలు సముద్రంలో గడిపి తిని ఎంత బాగు అంత బాధ ఉంటది కదా మనం ఉంటే ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు ఉంటేనే చిరాక పడతాము విసుగు చెందుతాము కానీ ఈయన రాత్రిం బగలు ఆ సముద్రంలో గడిపిండంటే ఇతనికి ఎంత ఆసక్తి దేవుని పట్ల దేవుని పిలుపు పట్ల ఏర్పాటు పట్ల దేవుడి ఉద్దేశాన్ని చిత్తాన్ని నేను నమ్మకమైన వాడిగా ఉండి నేను నెరవేర్చాలి దానికి కలుగుబు ప్రతిమానము బహుమానం పొందుకోవాలా చూడు ఇంత ప్రయాసం ఉంది పౌలకి అనేక పర్యాయములు నదులలోను ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను కాబట్టి నా స్వజనుల వలైన ఆపదలలోను అన్యజనుల వలైన ఆపదలోను పట్టణంలో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రంలోను ఆపదలోను కపట సహోదరుల ఆపదలో ఉంటుంది ప్రయాసముతోను కష్టములతోను కాబట్టి ఎంతో ప్రయాసం కదా ఇంత ఆపద ఉంది ఇంత శ్రమలు ఉన్నాయి ఇంత బాధ ఉంది అయినా ఎందుకు ప్రయాసపడుతుందంటే ఆయన చెప్పిండు మీ ఆదరణ కొరకు మీ రక్షణ కొరకు క్రీస్తు యేసు పిలుపునకు కలుగు బహుమానం కొరదు దాని మీదనే నేను దృష్టించిన ఇవి ఏవి నా ముందు నాకేం కాలేదు కాబట్టి ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతో నిద్రలేదు ఒక నైట్ మనం ఉండలేకపోతున్నాం అన్నట్టు ఒక నైట్ మనం జాగారం చేయలేకపోతున్నాం తర్వాత ఆకలి దప్పులతోనూ ఎందుకు తినడానికి లేదు రాత్రి ఆ సముద్ర మార్గంలో ఉంటే ఏముంటాయి కాబట్టి ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోను దిగంబరత్వముతోనూ వంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటుంది ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలా చెబితే ఈ బైబులు యశు గురించి చెప్తే బైబిల్ అంతా ఎట్లా జరిపోదో అపస్తుడైన పౌలు తన పరిచయలు జరిగింది మొదట అన్ని రాయాలంటే మన కూడా ఈ గ్రంథం జరిపోదన్నట్టు అంతగా ప్రయాసపడ్డాడు తను అంతగా ప్రభు కొరకు సాక్షిగా నిలబెట్టాడు ఒక అవిశ్వాసినైన నన్ను విశ్వాసిగా మార్చి నన్ను బలపరిచి తన పరిచయకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచిన దేవుడికి నేను నమ్మకమైన వాడిగా ఉండాలని తను ఎంతో సమర్పణతోను ప్రయాసంతోను త్యాగముతోను అన్నిటిని తృణీకరించి పౌలు దేవుడి పక్షాన నిలబడ్డాడు కాబట్టే ఈ ఎక్కడికెళ్ళిన పౌలు గురించి మన నోటితో చెప్పగలుగుతున్నాం అంతగా తన ద్వారా దేవుడు మహిమపరచబడిడు కాబట్టి అంతగా తనని దేవుడు బలపరిచాడు సమస్తము చేయగలిగేలాగా సాధ్యపరిచాడు ఎంత ప్రయాసం ఉంటే దేవుడు ఎందుకు చేయడు నీలో ఉందా అలాంటి ప్రయాసం నాలో ఉందా నువ్వు చిన్న బాధపడ్డానికి శ్రమ పడ్డానికి నీకు ఓపిక లేదు నువ్వు సహించలేవు ఓర్పు లేవు నువ్వు వెళ్ళలేకపోతుంటివి ఇంత ప్రయాసంతో కూడిన పరిచయం తను చేస్తుంటే నేను ఏం చేయగలను ఏమైనా చేయగలను కదా తనకి మోసా పట్ల కూడా అన్ని చేయగలిగినాను కదా కాబట్టి నీలో నాలో ఇలాంటి ఎప్పుడైతే మన పట్ల ఉంటుందో అప్పుడే ప్రభు మనని బహువిశేషంగా తన సేవలో వాడుకోగలడు నీ నమ్మకాన్ని బట్టి నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి అందుకే ప్రభు ఉపమాన చెప్పాడు ప్రతివానికి తన ఇంటికి నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు అవడు ఏ దాసుడైతే అట్లా ఉంటాడో ఆ దాసుని మెచ్చుకుంటాడన్నాడు కానీ యజమానుడు ఆలస్యం చేస్తుండని ఆ దాసుడు ఏం చేస్తున్నాడు తిని తాగి దాసులను కొట్టుతుంటే ఆ దాసుడు ఎరిగిన దినమున గడిన అతని యజమానుడు వచ్చి కటికం చీకటిలో వెలుపలో పడేసిన అక్కడ ఏడుపును పండ్లు కొరకుటే ఎందుకంటే చిత్తం కూడా సిద్ధపడి జరిగించలేదు కాబట్టి అలాంటి దాసుడికి అనేక దెబ్బలు తగులుతాయంట దేవుని చిత్తాన్ని ఎరిగి సిద్ధపడి నెరవేర్చకుండా దెబ్బలు తినే కన్నా ఆయన సిద్ధం ఎరిగి ఆ ప్రకారంగా సిద్ధపడే ఈ బాధలు ఈ దెబ్బలు తింటే ఇంకా మంచిది కదా దీనివల్ల పరలోకంలో మన ఫలం ఉంటది జయించిన వారిగా ఆయన ఎదుట నిలబడతాం నీకంటూ ఒక సాక్ష్యం ప్రభు ద్వారా ఉంటది మహాపరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృపా కనికరం దేవా నీకు స్తోత్రాలు అవును దేవా మా తండ్రి వీళ్ళ అపస్తులు కానీ నాయన మోసే కానీ ఎంతో మంది ప్రభ నమ్మకమైన వారు నమ్మకంగా నీ పట్ల వాళ్ళు జీవించినారు ప్రభ వాళ్ళకి ఇచ్చిన పరిచర్యలో నమ్మకమైన వారిగా ఉంటూ ఆ పరిచర్యను ఆ పనిని తుదముంటించినారు మోషే కూడా అదే తీర్మానం పేతు వ్యూహంలో అదే తీర్మానం అపస్తుడైన పౌలులో అదే తీర్మానం నీ పక్షాన ఉన్న వాళ్ళందరిలో అలాంటి తీర్మానం ఉన్నారు కాబట్టి నీ సువార్త ఈరోజు మా ద్వారా రాగలిగింది ఈ రోజు నీ సువార్త మేము వినగలిగినాం నమ్మినము రక్షించబడ్డాం ఈ రోజు నీ సువార్థని చెప్పగలుగుతున్నాం ప్రభా కాబట్టి ఈ రోజు సువార్త ప్రకటించబడిన చోట్ల నాయన తండ్రి మీరు ప్రతి చోట ఇంటింటా ప్రకటించండు దేవాలయంలో ప్రకటించండు సమాజ మందిరాల్లో ప్రకటించండు అన్ని పౌలు అన్ని స్థలాల్లో మీ ఆత్మ నడిపింపు ఉందో అట్లా మీ ఆత్మకు లోబడి నడిచినాడు కాబట్టి మేము కూడా తండ్రి మీ ఆత్మకు లోబడుతున్నాం మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి మా స్వనీతిని స్వబుద్ధిని తొలగించండి ఎందుకంటే ఇది నీ పట్ల చేసే పరిచర్యం నీ పట్ల నమ్మకమైన ఉండిగా నిర్వర్తించే పరిచర్యం నీ పని తొదముట్టించేది నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నీ ఆలోచన నీ నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే పరిచర్యం అది నీకు అనుకూలంగా ఉంటేనే అది మీ పట్ల మహమకరంగా ఉంటుంది తప్ప మాకు అనుకూలంగా ఏది మార్చుకోవద్దు బాబు కాబట్టి నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం కాబట్టి వేరుగా ఉండే జీవితం నాలోనైనా ఏమైనా ఉంటే నన్ను క్షమించండి కాబట్టి వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ మేము కూడా నమ్మకమైన వారిగా ఉండి ఒక దినం బలా మంచి నమ్మకమైన దాసుడిగా మేము ఉండాలి ఎవరైతే ప్రభ అనారోగ్యంతో బాధపడి ప్రతి దినం మానక మేము ప్రార్థిస్తున్నాము అలా అనారోగ్యం బాధపడుతున్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ని తండ్రి మీ కృపలో నిత్యము మరువక జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరి మీద మీ కండదృష్టి ఉంచి వారందరి పట్ల మీరు లక్ష్యం ఉంచి వాళ్ళ ప్రార్థన మీరు విని అంగీకరించి వాళ్ళ పట్ల నైనా స్వస్థత మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ కుటుంబాలను మీరు బలపరచండి ఆదరణ దయచేయండి మీకు ఓదార్పు దయచేయండి ఆ కుటుంబాలందరినీ లక్షణలోకి మీరు నడిపించండి ఆ రీతిగా ప్రభావ మేము విజ్ఞాపనం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు వెళ్తున్న పరిచర్యలా మీరు తోడుగా తండ్రి ప్రతి ఒక్కరిని నీ పట్ల నమ్మకమైన వారిగా ఉంటూ వాళ్ళ పరిచర్యను వాళ్ళ పనిని తొదముట్టించేలాగా నేను మేమందరము ఆ రీతిగా నీ సేవలో ఏసు క్రీస్తు నామంలో వాడబడినలాగా మమ్మల్ని యొక్క ఆత్మతో శక్తితో బలంతో నడిపించి నీ ఆత్మచేత నడిపించి మీకు వరకు సాక్షులుగా నిలబెట్టమని ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే నిరంతరము మానక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ఆ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ కుటుంబ సభ్యులందరికీ మనందరికీ సదాకాలము తోడైండి నడిపించను కాక ప్రైజ్ లో డక్క